ౌండ్ అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించిన వాడు చేసిన తరువాతి పని ఏమిటి రాజకీయ అధికారం ఎందుకండి వాడికి రాజకీయ అధికారం ఏం చేసుకుంటాడండి అంటే జనాలకు సేవ చే జనాలకు సేవ చేయడానికి రాజకీయ అధికారం ఆటంకమా సపోర్ట్ ఆటంకం సేవ మీకు ఎవరికైనా సేవ చేయాలంటే నాతో చెప్పండి నేను సలహా చెప్తాను మీ చౌదడు రాజకీయంలో వెళ్తే సేవ చేస్తారు జనాల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప అది కావాలంటాడు సో ఈ విధంగా మనిషి రాజకీయ ఎందుకు ఈ రాజకీయ అధికారం వస్తే ఉంటుంది దుఃఖం ఉండదు దుఃఖం ఉండదు సుఖం వచ్చేస్తుంది ఆ రాజకీయ అధికారాన్ని సంపాదించి మరింత దుఃఖంలోకి పోతుంది ఫర్ ఎవరీ అకాంప్లిష్మెంట్ వరల్డ్ అకాంప్లిష్మెంట్ మీరు ఆలోచించండి ధనం కానీ భోగాలు కానీ అధికారం కానీ వీటిని ంప్లిష్మెంట్స్ అంటారు అంటే మీరు ప్రాపంచికమైన విజయములు అని పేరు ఏదైతే ఆ విజయాలు ధనము భోగములు అధికారము బాగా డబ్బు సంపాదిస్తారు పెద్ద బ్యాంకు బ్యాలెన్స్ కూడా తయారు చేస్తారు భోగములు మంచి ఖరీదైనటువంటి సూటు బూటు కారు రహన్ సహన్ చాలా ఖరీదైన లైఫ్ స్టైల్ నడిపిస్తూ ఉంటారు అధికారం రాజకీయ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ బిస్ ఈ మూడు వీటి ప్రాపంచిక విజయములు సక్సెసెస్ అంటారు ఈ ప్రాపంచిక విజయముల ప్రతి దానికి దర్ ఈజ్ ఆల్వేస్ ఎ వెరీ హెవీ డౌన్ సైడ్ ఆలోచించండి నేను ఏదో నెగిటివ్గా చెప్తున్నాను పాఠమే నెగిటివ్ అని ముందే చెప్పాను ఇక్కడ ఇది వైరాగ్యానికి సంబంధించిన పాఠం ఇది సంసారానికి సంబంధించిన పాఠం కాదు కదా యోగము సో అంతర్ముఖత్వానికి ప్రాధాన్యం ఇక్కడ కాబట్టి పాఠం యొక్క స్టైల్ అలాగే ఉంటుంది ఎనీవే కాబట్టి మీరు సపోజ్ ఒకడు ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి వాడు ఆ ఎమ్మెల్యే అనేది చాలా ఉన్నతమైన పదవి అని మనం అనుకుంటాం దానికి వెరీ హెవీ డౌన్ సైడ్ ఉంటుంది అంటే ఆ పదవిని సంపాదించడం కోసం వాడు పడి పాటలు వర్ణించడం వ్యర్థం అలా ఉంటుంది వాడు ఎంత నీచానికి దిగజారిపోతాడంటే ఆ పదవి కోసం ఆ పని దానికి పది రెట్లు పదవి ఇస్తానన్న దగ్గరికి వస్తే నేను దాన్ని మీటర్ లాంగ్ పోల్తో కూడా ముట్టుకోను అంత నిడుపుతాను అండ్ హీ హ్యాస్ టు పే వెరీ హెవీ ప్రైస్ ఫర్ ఎవరీ వరల్డ్ ఈ సక్సెస్ అది అదొక కఠోరమైన సత్యం ఈ సత్యాన్ని గుర్తించి సో మనము కాబట్టి దుఃఖం పోతున్న అధికారం వల్ల దుఃఖం పెరుగుతుంది కనుక పెరుగుతుంది కనుక తగ్గదు తర్వాత వీడికి దుఃఖం పోవడం అంటే వీడు ఏమనుకుంటాడంటే ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యుల వల్ల నాకు దుఃఖం వస్తుంది వాళ్ళు సహకరిస్తే పోతుంది అనుకోండి దేర్ ఈజ్ ఎ మిస్కన్సెప్షన్ దేర్ ఆల్సో దుఃఖం మిగతా వాళ్ళ వల్ల రాదు మన అజ్ఞానం వల్ల మనకు దుఃఖం వస్తుంది ఇంకా ఇంకా దీంట్లో ఇంకా అనేక అనేక వ్యామోహాలు ఉన్నాయి నేను చెప్పాను అనుకోండి మీకు నచ్చకపోవచ్చు చాలామంది ఏమనుకుంటారంటే నక్షత్రాలు ఉన్నాయి చూడండి నక్షత్రం ఎంత దూరంలో అసలు మీకు ఏమైనా ఐడియా ఉందా మనకు అన్నిటికంటే దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు సూర్యుడు నక్షత్రం ఎంత దూరంలో ఉంది ఇప్పుడు దూరాలు మైళ్ళు కిలోమీటర్లలో చెప్పరు లైట్ లైట్ వేగంతో పోల్చి చెప్తారు లైట్ సెకండ్కి లక్ష మైళ్ళు ప్రయాణం చేస్తుంది సెకండ్కి త్రీ ఇంటూ ట్వంటీ రిపోర్ట్ టెన్ కిలోమీటర్స్ మీటర్స్ ఎంత ప్రయాణం చేస్తుంది అంటే మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది సెకండ్ ఓకే అటువంటి లైట్ ఒక మినిట్ ప్రయాణం చేస్తే దాన్ని లైట్ మినిట్స్ అంటారు ఎనిమిది లైట్ మినిట్స్ దూరంలో ఉన్నాడు సూర్యుడు దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సీమా అని ఇంకో నక్షత్రం ఉన్నది అది తరువాత దగ్గరగా ఉన్న నక్షత్రం దానికి పేరు ప్రాక్సీమా అంటే చాలా దగ్గరగా ఉంది అని అర్థం అది పేరు అలా పెట్టారు అదే ఐదు సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అంటే అక్కడ ప్రాక్సీమా దగ్గర ఏదైనా చిన్న కాంతికిరణం బయలుదేరితే అది మన దగ్గరికి రావడానికి ఐదు వేల రెండు వందల డెబ్భై ఆరు సంవత్సరాలు పడుతుంది మిగతా నక్షత్రాలన్నీ మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి ఆ నక్షత్రం ఒక కాంతి కిరణాన్ని మన మీదకి వేసిందంటే అది ఇక్కడికి రావడానికి మిలియన్ ఇయర్స్ పడుతుంది వీడు ఉండడు వీడు కాదు వీడు వంశంలో పదో తరం వాళ్ళు కూడా ఉండరు ఆ నక్షత్రాల మూలంగా వీడికి దుఃఖం వచ్చిందంటే నక్షత్రం మూలంగా దుఃఖం రావడం మీరు ఎప్పుడైనా వినీలమైన ఆకాశంలో నక్షత్రాలను అలా చూస్తూ ఏకాగ్రం చేస్తే మనస్సు మీకున్న దుఃఖాలన్నీ దారిపోతాయి నక్షత్రాల వల్ల దుఃఖం రాడే ఎవరు చెప్పాడు అండి ఏమైనా సందర్భం ఉంది అసలు అదో పెద్ద శాస్త్రం దాన్ని కొట్టుకుని దాని మూలంగా దుఃఖం వచ్చిందంటే పెద్ద స్కేప్ దాని మూలంగా దుఃఖం వస్తాం ఓకే తరిగొద్దు ఏం చేస్తాం వచ్చే వాటి మీద ఇంటి ఎట్టి తిక్కు ఏదైనా చేస్తావు ఏదో చేస్తారంటే నువ్వు యోగాన్ని సంపాదించరా నీకు దుఃఖం పోతుందంటే అది మాత్రం చేషి మస్తిష్కం అలాగే ఉంటుంది ఎనీవే స్వభాష్యకారులు ఏమంటారు చూద్దాము యుక్తారీయతే అన్నం ఈ ఆహార శబ్దానికి శంకరులు చాలా విస్తృతమైన అర్థం చెప్పారు ఏది మీరు లోపలికి తీసుకుంటే అది ఆహారం లోపలికి తీసుకునే ద్వారాలు ఏ ఉన్నాయి నోరు కన్ను చెవి అన్నీ లోపలికి తీసుకుంటారు చెవితోటి లోపలికి తీసుకుంటారు ముక్కు కాబట్టి మీరు ఏది లోపలికి తీసుకుంటే అది ఆహారం కాబట్టి ఎప్పుడు కూడా లోపలికి తీసుకునేప్పుడు కొంచెం ఆచి తీసి లోపలికి తీసుకోవాలండి ఇంకే ప్రతీది కలుపడ్డదల్హ లోపలికి తీసేసుకుంటుంటే ఆ లోపలంతా గడబిడైపోతున్నాయి కాబట్టి హాయ్యత ఇత్యాహారం అన్నం అన్నం అంటే కూడా అదే అర్థం అధ్యత్యం విహరణం విహారాదక్రమ అంటే తిరగడం తిరగడం అది కూడా యోగ్యగా ఉండాలి ఉంటే ప్రతించోట పరుగులు తీసుకోవాలి కాదు అయినానికి అందానికి విహారం అని మొదలుపెట్టి సో ఖాళీగా ఉంటాడు వెంటనే ఊటీ వెళ్దాం ఎందుకు ఊటీ ఎందుకు వెళ్ళాం ఊటీ దేనికి ఏం చేస్తారు వెళ్ళు అక్కడ కాదు అందంగా ఉంటుంది ఎందుకు అందం ఇప్పుడు అలాగే వెళ్తే అక్కడ ఆ చెట్టుకెసి చూడండి ఆ బయట చంద్రుడికి వేస్తూ చూడండి నక్షత్రాలకు వేసి చూడండి ఒక పసిపిల్ల ముఖంకేసి గులాబీ పువ్వుకేసి చూడండి శ్రీకృష్ణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడండి ఎందుకు ఊటీకి వెళ్ళి చేస్తారు మీరు ఊటీ వెళ్తే ఏముంటుంది మార్కెట్టు దుమ్ము ధూడి హడావిడి గోలా ఉంటుంది మీ జేబులో డబ్బులు లాగేసుకోవటానికి చుట్టూ యాభై మంది కాపలా కాస్తూ ఉంటారు వాళ్ళందరు మీరు ఊటీలో దిగ్గానే చుట్టూ పది మంది వస్తారు వాళ్ళందరికీ మీ మీద ప్రేమ ఏమన్నా మీ దగ్గర డబ్బులు ఉన్నాయేమో అవి పిచ్చేసుకుందామని వస్తారు ఎందుకు అతడికి మీరు కూర్చుని ప్లాన్ వేస్తారు ప్లాన్ వేసి అంటే వాడి ఎక్సైట్మెంట్ ఆరంభం అవుతుంది ఈ ఎక్సైట్మెంట్ అన్నీ పూర్తయ్యేపటికి వీడి దేవుడులో పదివేలు డబ్బు ఖర్చు అయిపోతుంది వీడికి మళ్ళీ పదిహేను రోజులు ధ్యానం చేస్తే కానీ మనస్సు సెటిల్మెంట్లో పడతాం అంత ఎక్సైట్మెంట్లో పడిపోతారు ఎందుకు ఊటీ పోనీ ఊటీ కాకపోతే కాశీ కాశీ మాత్రం వెళ్ళేం చేస్తారు ఏం చేస్తారు కాశీ వెళ్ళేం చేస్తారు దేవుడిని దర్శిస్తారు ఇక్కడ దర్శించవచ్చు కదా ఇక్కడ లేడా దేవుడు ఇక్కడ లేని దేవుడు అక్కడ ఉంటాడా ఇక్కడ ఉన్న దేవుడు అక్కడ ఉంటాడా లేకపోతే ఇక్కడ లేని దేవుడు అక్కడ ఉంటాడా ఎనీవే సో యుక్త స్వప్నావ బోధస్య కాబట్టి ఆ విహారము కూడా యుక్తంగా ఉండాలి నియత పరిమాణం బ్యాలన్స్డ్గా ఉండాలి ఆహారం కానీ విహారం కానీ బ్యాలెన్స్డ్గా ఉండాలి మరీ ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండకూడదు ఇంకా అక్కడ నుంచి కదలకుండా పోతటే అలా ఫిక్స్డ్గా కూర్చున్నాడు అనుకోండి రోగం వస్తుంది కాబట్టి లేచి ఇటు ఇటు తిరగడం ఎక్సర్సైజ్ చేయటం వాకింగ్ లేకపోతే జాగింగు ఏదో చేయటం అది కూడా అవసరం ఆయన స్వామీజీ చెప్పాడు ఇంకా అలాగే కూర్చుని ఉంట మనసు మీద అలా మధ్యలో కూర్చోవడం కాదు అలాగే యుక్తంగా ఉండాలి ఏది కూడా తథాచనీయత చేష్ట కర్మసు ఎప్పుడూ కూడా మనం చేసి పని చాలా బ్యాలన్స్డ్గా ప్రాపర్లీ సెలెక్టెడ్గా పర్ఫెక్ట్గా ఆలోచించి చేసేట్లా ఉండాలి తెలుగులో ఒక సా పని లేనివాడు పిల్లి అనేదో సాంగతం అవుతుంది అలా ఉంటారు చాలామంది అలా ఉండకూడదు అప్పటికప్పుడు ఏదో ఒక గుర్తు వచ్చేసి ఎక్సైట్ అయిపోయి అలా ఉండకూడదు చాలా బ్యాలన్స్డ్గా ఉండాలి మీరు టీవీ చూడాలనుకుంటే ఏది చూడాలనుకుంటున్నారో అది ముందే నిశ్చయం చేసుకుని ఆన్ చేసుకుని చూసేసి చూడమైన కట్ చేసుకోండి స్టప్ చేయండి మంచి సినిమాకి వెళ్ళాలనుకున్నారనుకోండి ఓకే ఏ సినిమాకి ఏదో ఉంటుంది సినిమా సినిమా సీట్కి పోతే ఏదో ఉంటుందో అలా ఉండకూడదు ఒక మంచి సినిమా ఉంది ఇది మంచి సినిమా చూడాలి మంచి సినిమా అంటే సంతోషి మాత మహాత్మ్యమే కానక్కర్లా నాట్ నెససరీ లేదా నేను అలాంటిది చూడమని అలాంటిది మాత్రమే చూడమని చెప్పాను చూస్తే చూడండి అది కూడా Some good, classical, nice movie, human sentiment, human love and other things, they depict each other and they look at it. Okay, go and see it. They are focused on what they look at, anyway. They look at you and they look at you and they look at you and they look at you. They look at you and they look at you. ఒక మాటలో చెప్పాలంటే ఇంతకుముందు నేను వర్ణించాను నిషిద్ధ కర్మల్ని సర్వ సర్వథా త్యాగం చేసేయాలి ప్రాయశ్చిత్త కర్మలు అవసరమే ఉండదు కామ్యకర్మలని దూరం పెట్టేయాలి కామ్యకర్మల్ని చేయకూడదు అందుకే సాధకులు యోగం కావాల్సిన వాళ్ళు కామ్యకర్మల్ని చేస్తే అది చాలా కరప్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనస్సు శాస్త్రీయంగానే ఉంటాయి తప్పేం కాదు కానీ మీరు గోలు యోగం అయితే మాత్రం అది యోగ అవి పనికిరావు కూడా పక్కన పెట్టేయాలి ఇక నిత్య నైమిత్తికాలు ఉంటాయి డైలీ డ్యూటీస్ అకేషన్లు డ్యూటీస్ ఉంటాయి డ్యూటీ మాత్రం ప్రేమగా చేసేటం ఈశ్వరారాధన బుద్ధితో చేసేట అంతకు మించి ఊరికే అనవసరమైన కర్మల్ని ఎక్కువ పెట్టుకోకూడదు ఆ ఎనర్జీని కన్సర్వ్ చేసి ఆ చేసిన కన్సర్వ్డ్ ఎనర్జీతో టైమ్ తోటి చక్కగా పఠనము శాస్త్రశ్రవణ మననమును నిజిధ్యాసనము చేసుకుంటూ మననము చేసుకుంటూ కలక్షతం చేయాలి అలా ఉండాలి కానీ ఊరికే అయినవి కానివి పనులు చేస్తూ ఉండటం ఈ కర్మక్షేత్రాన్ని విస్తరించుకోవటం అలా ఉండకూడదు తన అవబోధ యుక్త స్వప్నావోధౌ స్వప్నశ్చవాలి స్వప్నము అవబోధము యుక్తంగా అంటే యోగ్యంగా ఉండాలి అంటే నియత కాలముగా ఉండాలి రాత్రి పదయ్యేపటికి మీరు ఇక పడుకునే టైమేది ఇంకా అప్పుడు కూడా రాత్రి పది అయిన తర్వాత అప్పుడే ఏదో తింటో వాటీవీ చూస్తో దట్ ఈస్ సంథింగ్ అన్యోగిక్ యోగా మెథడ్ కాదని రాత్రి ఎనిమిది అయ్యేప్పటికి మీరు భోజనం అయిపోవాలి లేటుగా భోజనం అయిపోవాలి భోజనం అయిపోయి పళ్ళు వేసుకు కూర్చోవాలి పళ్ళు వేసుకు కూర్చున్నారనుకోండి ఇంక పళ్ళు తోముకోవడం ఇంకా పెండింగ్లో పెట్టారనుకోండి ఈ లోపల ఏదో ఒకటి అంజేసరి ముందు భోజనం చేసేసి పళ్ళు శుభ్రంగా వాష్ చేసేసుకుని కూర్చోవడం ఇంకా మళ్ళీ రేపు పొద్దున్న దాకా ఇంకా మళ్ళీ నోట్లోకి మంచి నీళ్ళు తప్ప ఇంకేం వెళ్ళకూడదు అలాగే వ్యవస్థ చేసేసుకోవాలి ఏ టైప్పటికి వెళ్ళిపోవాలి తర్వాత పది ఎప్పటికీ డే ఈజ్ ఓవర్ గో టు బ్యాడ్ ఎందుకంటే మళ్ళీ ఫోర్ అయ్యేప్పటికో ఫోర్ థర్టీకో లేచి ధ్యానం అది చూసుకోవాల్సి ప్రాణాయామం చేయాలి ధ్యానం చేయాలి పదింటికి ఇంకా తెలివిగా ఉండడం అంటే అది ఏమన్నమాట అది అలా ఉండకూడదు సో సూర్యోదయే చాస్తమితే చాయ శయానం సూర్యోదయే చాస్తమితే శయానం విముంచతి శీరతి చక్రపాణినం అని ఒక శ్లోకం లక్ష్మీదేవి కూడా చక్రపాణి అంటే విష్ణువు లక్ష్మీదేవి విష్ణువుని ఎప్పుడూ విడిచిపెట్టదు అలా వక్షస్థలం మీద నిత్య సంబంధంతో ఉంటుంది కానీ ఆవిడ కూడా విడిచిపెట్టేస్తుంది విష్ణు ఎప్పుడు విడిచిపెట్టేస్తుంది ఆయన సూర్యోదయం టైంలో నిద్రపోతూ ఉంటే సూర్యాస్తమయం టైంలో నిద్రపోతూ ఉంటే ఉదయించే టైము అస్తమించే టైము అంటే అస్తమించేప్పుడు నిద్రపోతున్నాడు అంటే ఇవన్నీ ఏమనాలండి అసలు వాడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీరు చెప్పేయచ్చు సాయంకాలం ఐదు వందల వాడు గురువు పెట్టి వాడు ఏం చేస్తుంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ వాడు ఎలా బిహేవ్ చేస్తుంటాడో నేను చెప్పచ్చు ఆ పొద్దున్న సూర్యుడు ఎక్కడొస్తాడు ఆరింటికి వస్తాడు వీడు సూర్యుడు ఉదయించటం అన్నది ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ది ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఎంటైర్ గ్లోబ్ అవునంటారా ఈ భూగోళం యొక్క ఉనికిలో అత్యంత ప్రముఖమైన ఘటన ఏంటి సూర్యోదయం ఆ టైం కు వీడు నిద్రపోతూ ఉంటాడు వీడికి అసలు పట్టింపు ఉండదు నిద్రపోతూ ఉంటాడు కర్టన్స్ వేసేస్తాడు సూర్యకిరణాలు అడ్డు రాకుండా వీడికి నిద్రభంగం కాకుండా నిద్రపోతూ ఉంటాడు అటువంటి శ్రీ మహావిష్ణువు కనుక అలాంటి పొరపాటు పని చేస్తే లక్ష్మీదేవి డైవర్స్ చేసి పారిస్తుంది విముంచతి శ్రీరపి చక్రపాణం అని శ్లోకం ఇంకా ఎవరు కాబట్టి స్వప్నము అవబోధము స్వప్నము అంటే కళ కాదు చాలాసార్లు చెప్తున్న అన్నమాట ఎందుకంటే స్వప్నం అంటే కళాన్ని మొదలెడతారు అందుకని కళ అనే అర్థం ఉంది నిద్ర అని అర్థం ఇక్కడ కాబట్టి ఇటువంటి యోగ్యమ ఈ సమతౌల్యము బ్యాలెన్స్డ్గా ఉంటే ఇప్పుడు ఏమవుతుంది శంకర్లు అంటారు చూడండి యుక్తాహార విహార్య యుక్తచేష్ట కర్మసు యుక్తస్వప్నవబోధ అది యోగి అంటే అర్థం అది యోగికి డెఫినేషన్ ఇవన్నీ ఈ నాలుగు యుక్త యుక్త యుక్త యుక్త ఎవరికి ఉంటాయో వాడు యోగి అని పడతాడు లోకంలో ప్రతి దానికి మిస్కన్సెప్షన్ ఒకటి ఉంటుంది తప్పుడు అభిప్రాయం ఒకటి ఉంటుంది ప్రతిదానికి యోగి అంటే పెద్ద పెద్ద పొడుగాటి గడ్డలు మీసాలు పెంచుకుని హిమాలయాల్లో ఉండేవాడు అని ఒక డెఫినేషన్ ఇంకా ఒక ఆయన ఉన్నాడు యోగి అంటే చిలుము గొట్టము ద్వారా పొగపీచువాడు అని కూడా చెప్పాడు ఒక ఆయన లేదంటే ఏవో పిచ్చి పిచ్చి భావాలన్నీ ఉంటాయి సమాజంలో అలా ఉంటాయి ఎందుకంటే ఈ తెలుసుకునేవాడికి బుర్ర ఉండదు వాటి వాడికి బోధించేవాడు వీడికి తగ్గవాడు ఉంటాడు అంతే కదా మరి గంతకు తగ్గ బొంత బొంతకు తగ్గ గంత ఏదో ఉంది చూడండి అలాగే నడుస్తూ ఉంటుంది జీవితం అలా చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి వాటినన్నింటినీ కూడా చీపులు పెట్టి తుడిచినట్టుగా తుడిచేసుకోవాలని అందుకోసం ప్రయత్నం అంతేగాని పిచ్చిలో పిచ్చి అని ఏదో ఒకటి పట్టుకుని అలా పోతూ ఉండడం కాదు దానివల్ల అంతరంగ వికాసం అనేది ఏది ఉండదు జీవితం వ్యర్థమైపోతుంది వేస్ట్ అయిపోతుంది ఎనర్జీస్ వేస్ట్ అయిపోతాయి ఎవరికీ ఉపకారం ఉండదు కాబట్టి ఇవన్నీ యుక్తముగా ఉంటే అది యోగము అది అవి తెలవాడు యోగి యోగి లోకంలో మీకు ఆధ్యాత్మీవితము అని ఒకటి ఉంటుంది ఒక ఒక సమాజంలో ఒక పద్ధతిలో ఉంటుంది ఒక ధోరణిలో నడుస్తూ ఉంటుంది దీన్ని పూజ్య స్వామిజీ ఆస్థా మెంటాలిటీ అన్నారు ఆస్థా మెంటాలిటీ అంటే ఆస్థా ఛానల్ కనుక మీరు ఓపెన్ చేసి ఇరవై గంటలు దాంట్లో చెప్పినటువంటివన్నీ మీరు ఒక లిస్ట్ కింద రాస్తే అది అది బట్టి మీరు స్పిరిచువాలిటీని మీరు నిష్కర్ష చేస్తానంటే మీరు యూఆర్ యూఆర్ హోప్ ప్లస్లీ కన్ఫ్యూజ్ అయిపోతారు హోప్ ప్లస్లీ కన్ఫ్యూజ్ అలా ఉంటుంది సో ఇది అలా కాబట్టి చాలా ఫోకస్డ్ అండ్ ప్రాపర్ థింకింగ్ తోటి మీరు దీన్ని యోగాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది తర్వాత భగవద్గీత క్లాస్ ఉందనుకోండి మామూలుగా లోకంలో జనులు ప్రవచనానికి వెళ్ళడానికి అలవాటు పడతారు ఈ ప్రవచనం అంటే ఒకే టాపిక్ వచ్చింది కాబట్టి అవి కూడా చెప్పేస్తున్నాను అన్నమాట ప్రవచనం అనేది ఒక స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అంటే వీడికి సంసారంలో అయినవి కానివి అన్ని ఎత్తునేసుకుని ఈద్తో ఉంటాడు సాయంకాలం అయ్యేప్పటికీ ఆ నెర్వస్ అన్ని కూడా బాగా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయి ఉంటాడు బైలింగ్ స్ట్రింగ్స్ ఫైట్ అయిపోయినట్టుగా ఉంటాడు చాలా టైట్గా ఉంటాడు అనమాట వీడి కొంత ఆ నెర్వస్ని శుద్ధి చేసి కొంత వినోదం స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అది సినిమాకి పోయాడు అనుకోండి సినిమాకి పోతే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ స్పిరిచువల్ కాదు వీడికి ఎంటర్టైన్మెంట్ కావాలి దాంట్లో కూడా పుణ్యం కూడా వచ్చేసేయాలి స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏమిటి ఏవో కథ వ్యక్తితో ఉన్నాడు ఏమిటి కథలు ఏమిటి ఏవో కథలు ఇవ్వడో విష్ణువులు నిద్రపోతున్నాడు విష్ణువులు నిద్రపోవడం ఏంటండి ఏదో కస దానికి ఏదో సింబాలిజం ఏదో ఉంటుంది అదేమి వీడి చెప్పి వాడు పట్టించుకోడు వినివాడు అసలే పట్టించుకోడు చెప్పి వాడే పట్టించకపోతే ఇంటికి వినివాడే పట్టి విష్ణు నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే ఆయన నిద్ర ఒకడానికి ఒకటి వచ్చాడు అని ఏదో మొదలు పెడతాడు మధ్య మధ్యలో ఆర్కెస్ట్రా ఒకటి పెట్టుకోడు వాళ్ళు పాడుతూ ఉంటారు ఏమిటి పడతారు ఏం పడతారు ఆ పాటిన సార్ ఒక వాక్యాలు ఐదు వాక్యాలు రాసి దాంట్లో ఏముందో సారం ఏముందో చూడండి ఏం పడతాడు ఎప్పుడు పాడిన పాటే పాడుతూ ఉంటాడు ఏం పడతాడు ఏముంటుంది ఏమో నాలుగు కథలు పోగేసి నాలుగు పాటలు పాడతాడు రామా అన్నాడు అనుకోండి ఏమిటి రాముడి గురించి ఏం చెప్తాడు నువ్వు తాటకం చంపే ఉంటాడు ఓకే తాటకం చంపేవని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏం లేదు కదా తర్వాత ఏమో రావణాసురుణ్ణి ముప్పతెప్పులు పెట్టాడు సంతోషం సీతాదేవి నీ భార్య ఓకే దెన్ అయిపోయింది పాట మెకానికల్ అండ్ రెపిటేటివ్ ంత్రికంగా పాడిన పాటే పాడదా పసు దా సరి అన్నట్టుగా అదే పాడుతూ ఉండడం మీరు ఏమిటి వాటర్ వాట్ ఇట్ యూ బెటర్ సమ్ ఎంటర్టైన్మెంట్ దీనికి అలవాటు పడుతుంటారు జనం పీపుల్ ఆర్ ఎకస్టమడ్ దిస్ వాళ్ళ అటువంటి జనంలో ప్రవేశించి యుక్తాహార విహార శారం మొదలు పెడితే అది చాలా రిపెల్లింగ్ రిపెల్ రిపెల్ ఎఫెక్ట్ అండి అది నచ్చుబాటు అవ సమాజంలో ఉండే పరిస్థితి గురించి అంటే సమాజాన్ని ఇప్పుడు ఏదో ఉద్ధరించాలని ఏదో చేయాలని నా అభిప్రాయం కాదు ఈ ధోరణులు ఏమైనా మనలో ఉన్నట్లయితే మనం వాటిని ఎడ్జస్ట్ చేసుకోవాలి గీత పాఠం అంటే అద్దంలో ముఖం చూసుకోవడం అద్దంలో ముఖం ఎందుకు చూసుకోవడం అండి అర్థం ఎంత బాగుంది దాని ఫ్రేమ్ ఎంత గొప్పగా ఉంది దానికోసం ఏ కంపెనీ వాడు తయారు చేశాడు దానికోసం చూసుకుంటాడు ఆ ముఖం చూసుకోవడం దేనికి అద్దంలో ముఖం చూసుకోవడం దేనికి అద్దము గొబ్బెయిందనేది ఒక కంపెనీ అయ్యింది ఆ దాని తయారైందనుకోండి ఏమిటి లాభం వీడి ముఖం అంతా జిడ్డు ముఖం వీడిదైతే అద్దవు ఎంత గొప్పగా ఉద్యోగం కదా ఏంటి కాబట్టి అద్దవు యొక్క శోభ కోసం కాదు కాబట్టి మన ముఖం ఎలా ఉందో మనం చూసుకుంటే ఏదైనా మురికి జిడ్డు ఉంటే పోయి కడుక్కోవచ్చు అలాగే భగవద్గీతను అధ్యయనం చేసినప్పుడు మన జీవితాన్ని మనం అద్దంలో ముఖం చూసినట్టు చూసుకుని వికాసం చెందటానికి అంతేగాని పుణ్యం మూట కట్టుకోవడం కోసం కాదు ఎంత పుణ్యం మూట కడతారు చాలు కట్టిన పుణ్యం మూట కట్టింది చాలు కొంత వివేకం అవసరం పుణ్యం వినా ఇంకా చేస్తే మంచిదే ఎనీవే యోగోభవతి జీవితంలో యోగము ప్రవేశించాలి యోగం ఉండాలి జీవితంలో మీరు ఏదైనా అధ్యాత్మ ప్రవచనం అని వెళ్ళారనుకోండి ఏదో కథ చెప్తారు దూర్వాస మహర్షి ఉంది ఆయన ఏదో శాపం ఇచ్చాడు దూర్వ శాప దూర్వాసు దూర్వాసుడు శాపాలు ఇవ్వడానికే ఉండడానికి దేనికి పనికిరాడాడు శాపాలు ఇవ్వడమే ఆయన పని ఓకే ఆయన శాపం ఇచ్చాడు ఓకే ఏమైనట్టు ఆయన ఇచ్చినవాడు ఇచ్చినట్టు బాగానే ఉన్నాడు పుచ్చుకున్నవాడు ఏదో సఫర్ అయ్యాడు ఇదేది ఓకే దెన్ వాట్ అది కాదు అధ్యాత్మ ప్రవచనం అంటే అధ్యాత్మ ప్రవచనం అంటే ఆత్మ తన అంతఃకరణము చిత్తశుద్ధి అంతరంగ వికాసము ఆత్మ నిష్ఠ అది అధ్యాత్మం అంతేగాని దూర్వాసులు వీడికి శాపం ఇచ్చాడు వాడు చెట్టు పాము అయింది పావం ఏమో మనిషి అయ్యాడు మనిషి కుక్కాడు ఆల్ దీస్ వై యుడ్ ఆల్ దాట్ అది కూడా బాగానే ఉంటాయి అది అమర చిత్రకథ పుస్తకం చదువుకుని మీరే చదివేసుకోవచ్చు దానికోసం ప్రవచనమే దీనికి పాఠం చెప్పబడింది కండి మీకు దీనికి దాంట్లో ఏం పాఠం చదువుతారు కాబట్టి ఈవళ ఇలాంటి ధోరణలో ఏదో చెప్తున్నాను మీరు ఏమో అనుకోకండి ఏదో ఇలాంటి అభిప్రాయాలు ఏమో కొన్ని వచ్చి ఐఎమ్ జస్ట్ బ్లర్ థింగ్ ఎమ్ అవర్ అని ఇన్ అఫ్ కాబట్టి జీవితంలో యోగాన్ని తీసుకురావాలి ఊరికే స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ లెవెల్లో అట్టే పెట్టిస్తే ఉపయోగం యూ హావ్ టు బ్రింక్ ఇన్ యోగా దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వై అప్పుడు దుఃఖం పోతుంది అంతేగాని మీరేమో ఊరికే ఆర్కెస్ట్రా పెట్టి భజన్ చేసిస్తే దుఃఖం పోతుంది అనుకుంటే ఎక్కడ పుట్టుకు భజన్ చేస్తే కొంత ఎక్సైట్మెంట్ వస్తుంది ఆ ఎక్సైట్మెంట్ కొంతసేపు ఉంటుంది తర్వాత పోతుంది మళ్ళీ మనం బ్యాక్ టు స్క్వేర్ వన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది అది సంగతి దుఃఖాన్ని సర్వాణి హంతీతి దుఃఖ సకల దుఃఖములను పోగొట్టుంది మీరు కనుక ఇక్కడ చెప్పినట్టుగా జీవించటం ప్రారంభిస్తే మైండ్ కామ్గా తయారవుతుంది ప్రసన్నంగా ఉంటుంది ప్రసన్నమైన మనస్సులో దుఃఖమే ఉండదు ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజాయతే గీత రెండో అధ్యాయం మనస్సు ప్రసాదంగా ఉంటే నీకు దుఃఖం అంటే ఒకటో తెలుదు సో అలాగా కామన్యక్ మైండ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మైండ్ ఎక్సైటెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ మైండ్ ఈజ్ ఎ వీక్ మైండ్ కాబట్టి ఆ దుఃఖాన్ని నివారణ చేసేటువంటి ఆ యోగము సర్వసంసార దుఃఖ క్షయకృతు యోగోవతి సంసార దుఃఖములనన్నిటినీ పారద్రోలేటువంటి యోగము వీడికి సిద్ధిస్తుంది తర్వాత శ్లోకం చాలా గొప్పది ఈ అధ్యాయం అంతా ఇలాగే ఉంటుంది బి మెంటలీ ప్రిపేర్ ఇట్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ ఆత్మన్యే వాళ్ళ నిస్పృహ సర్వకామేభ్యుక్త్యతే వీడు యుక్తుడైనాడు అంటే ఏకాగ్ర చిత్తుడైనాడు అని మనం ఎప్పుడు అనుకోవచ్చు ఏదైనా ఒక ఇండెక్స్ ఒక ఎలాగ హౌ టు ఎస్ఎస్ అంటే చూడండి చిత్తము చిత్తము చిత్తము అంటే ఇక్కడ జనరల్ వర్డ్ అంతఃకరణలో నాలుగు విభాగాలు ఉన్నాయి వాటిల్లో ఒక విభాగం చిత్తము అది కాదు ఇది జనరల్లీ దైండ్ స్టఫ్ ద మైండ్ స్టఫ్ అంతఃకరణము చిత్తము అది పేరు దానికి పేరు ఎందుకు వచ్చిందంటే దాని ముఖం చూస్తే నిలుస్తుంది చిట్ ధాతువు దానికి తప్రచయం చేర్చండి తప్రచయంలో కాకపోయి తాజేర్చండి అది చిత్తము అంతే కదా ధాతువుకి గమ్ ధాతువుకి గత అయినట్టుగా క్రూ ధాతువు క్రోత అయినట్టుగా చిత్ అనేది చిత్తము ధాతువు చితి ఈ కారణం ఇష్టం అయినా చితి అనే ధాతువు ఇవి పోతుంది చిత్ మిగిలింది చితి సంజ్ఞానే అనే ధాతువు పానీ మహర్షికి అంటే పేరు సంజ్ఞానం అంటే పేరు ఇప్పుడు మన లోపల చిత్తము గలదు ఏమిటి చిత్తము అంటే చూడండి నేను ఘటాన్ని చూశాను ఘట సంజ్ఞానము సంజ్ఞానం అంటే పేరు ఘటనామము ఘట సంజ్ఞానము అంటారు చితి సంజ్ఞానం అని ఉండి కనుక నేను సంజ్ఞాన పదాన్ని వాడుతున్నాను పటాన్ని చూశాను పట సంజ్ఞానము కుక్కను చూశాను కుక్క సంజ్ఞానము ఏదో శబ్దాన్ని విన్నాను శబ్ద సంజ్ఞానము ఏదో గంధాన్ని అఘ్రానించాను గంధ సంజ్ఞానము కాబట్టి మీరు చూసినవి నిన్న చూసినవి మొన్న చూసినవి నిన్న వంకాయ కూర తిన్నారనుకోండి వంకాయ కూర సంజ్ఞానము అన్నీ ఉంటాయి చెత్తలు ఇవన్నీ మూటకట్టి ఉంటాయి చూడండి పదేళ్ల కట్టిన సినిమా తీశారనుకోండి సినిమా సంజ్ఞానము దీంట్లో కొన్ని మరిచిపోతూ ఉంటారు ఇప్పుడు కొంతమందికి షాపింగ్ అలవాటు ఉంటుంది షాపింగ్ దేనికి అవసరమైన షాపింగ్ కాదు ఇంతే పిచ్చి పిచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు వచ్చే దోషాల్లో ఇదొకటి కాబట్టి డబ్బు ఎక్కువ సంపాదిస్తాము అంత అవసరం లేదు ఎందుకో ఒకందుకు ప్రారంభాహీనంగా డబ్బు వస్తుంది ఇప్పుడు దీనికి ఏదో ఒక మార్గం ఒకటి కదా ఏదో దాన్ని చూడాలి కదా సో అని షాపింగ్ చేయటం ఇవ్వకుంటూ ఉన్నాం చెప్పులు కొంటూ ఈ చెప్పులు ఒక చెప్పు మామూలుగా పూర్వం వాళ్ళు చెప్పుల చేత కొనుక్కునేవారు అది తెగిపోతే రిపేర్ చేయించుకుని అది రిపేర్ పలికి రావాలప్పుడు కొత్త చెప్పులు కొనుక్కునేవారు పూర్వ పాపం అలా ఉండేవారు ఇప్పుడు చెప్పులు కూడా ఫ్యాషన్ సో అలా కొంటూ ఉన్నాం ఇంట్లో ఒంటింట్లో ఒక చెప్పులు బాత్రూంలో ఒక చెప్పులు హాల్లో ఒక చెప్పులు వీధిలో ఒక చెప్పులు డిన్నర్కి వెళ్ళేప్పుడు ఇంకో చెప్పులు డిన్నర్కి మళ్ళీ ఈ చెప్పులు పనికిరావు ఇవేవి పనికిరావు ఇలా కొంటూ ఉన్నాం పది మళ్ళీ షాపుకి ఇంకో రెండు కొట్టుకొచ్చారు ఈ పాత ఏమవుతాయి కొన్నాయి అక్కడికి అక్కడికి గరాజులోకి పోతాయి ఆ తర్వాత వేస్ట్ బ్యాస్కెట్లోకి పోతాయి ఆ తర్వాత వీధిలోకి పోతాయి అలా మూట్లు కడుతూ ఉంటే మరి కొన్ని పోతూ ఉంటాయి అలాగే ఈ చిత్తల్లో కూడా ఊరికే చిన్నప్పటి నుంచి ఆ సంజ్ఞానాలన్నింటినీ అలా పెంచుకుంటూ పోతుంటే కొన్ని పాతవి పోతూ ఉంటాయి ఆ పోవడం వేరే మరువు ఉంటాం అప్పుడప్పుడు ఓసారి బయవీధిలోకి పోయింది అనుకున్నది మళ్ళీ మన కంటి ముందుకు వస్తుంది ఈ చెప్పులు చేస్తూ నాలుగేళ్ల క్రితం కొనేసి మరిచిపోయింది మళ్ళీ మన ముందు ప్రత్యక్షం అవుతుంది దానికి గుర్తు వచ్చింది అని అర్థం దానికి అంటే మనస్సులో ఆ పాతదేదో సడన్ గా గుర్తు వచ్చింది ఇలా ఉంటుంది మనస్సు సంజ్ఞానములతో నిండి ఉంటుంది ఈ సంజ్ఞానాలు పైకొస్తూ ఉంటాయి ఏ ఏ సంజ్ఞానం పైకొస్తుందంటే మన అధీనంలో ఏదో ఉండదు అదేదో దాని లాజిక్ ఏదో దానికి ఉంటుంది దాని రూల్స్ ఏదో మైండ్ రూల్స్ ఏదో దానికి ఉంటుంది మామూలుగా ఇలా కూర్చుని ఉంటే ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితం ఎవడో ఏదో అవమానకరమైన మాట నాడో అది గుర్తుకొస్తుంది ఇప్పుడు ఎందుకండి అది అది గుర్తుకొచ్చినందువల్ల ఉపకారం ఏమైనా ఉందా తాగిన కాఫీ రుచి కూడా పాడైపోతుంది అయినా గుర్తుకొస్తుంది అది అంతే దాన్ని యూ కె నాట్ అవాయిడ్ అది మీ పర్మిషన్ నేను తీసుకోదు అలా వస్తూ ఉంటాను దీని పేరు చిత్తమంట ఇప్పుడు తేనె తొట్టు ఉంది తేనె తొట్టలో ఒక లక్ష తేనెతీగలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఓ పత్తేనిటీగలు పైకి వస్తుంటే మళ్ళీ వెళ్తూ ఉంటాయి పైకి వస్తే మళ్ళీ లోపలికి వెళ్తాయి ఏదో పైకి వస్తుంటే వెళ్తూ ఉంటుంది ఏ తీగ తేనెటీగలు పైకి వస్తుంది ఏం చెప్తారు మీరు ఏదో వస్తుంది ఒకసారి లోపల ఉండదు పైకి వస్తుంది ఒకసారి బయట ఉన్నదే వస్తుంది ఏదో వస్తుంటే వెళ్తూ బుద్ధి అలా ఉంటుంది కరెక్ట్గానే నేను వర్ణించింది సరిపడిందండి ఇప్పుడు దీన్ని ఇలాగే అట్టి పెట్టేస్తే ఇప్పుడు సంసారం ఎక్కడుందంటారు ఇదిగో ఇక్కడుంది ఇది ఎంత పొడుగుంటుందో ఐదు అంగులాలు ఉంటుందా ఈ ఐదు అంగుళాల మధ్యలో మొత్తం సంసారం అంతా శత్రువులు మిత్రువులు కావలసిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు మనవాళ్ళు పరాయి దుఃఖాలు కోపాలు పాపాలు అవమానాలు సమ్మానాలు బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఇక్కడే ఉంటుంది న్స్ కూడా ఇక్కడే ఉంటుంది అన్ని ఉంటాయి గురువులు శిష్యులు దేవుళ్ళు నక్షత్రాలు గ్రహాలు అన్ని ఇక్కడే ఉంటాయి విరిత దీన్ని చిత్తము అంటారు ఈ చిత్తము రేగగొట్టిన తేనె ఉంటుంది మామూలుగా కామ్గా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉంటే తేనె ఎన్ని తేనెటీగలు లక్ష తేనెటీకలు కూడా ప్రశాంతంగా ఉంటాయి కానీ దాన్ని మీరు డిస్టర్బ్ చేసినప్పుడు అది ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ స్థితిలో ఉన్న చిత్తాన్ని ఇప్పుడు ఏం చేయాలి మీరు వినియతం దాన్ని నియమించవలను కమాండ్ చేయవలేను అంటే అది చిత్తాన్ని అదే దాన్ని ఎలా వర్ణించటం చాలా అలజడి ఆందోళనలతోటి అల్ల కల్లోలంగా ఉన్నటువంటి చిత్తాన్ని ప్రశాంతంగా చేసేట కామైపోతుంది రాండమ్ మోషన్ అంటారు దీనికి ఒక టెక్నికల్ నేమ్ ఒకటి ఉండే ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకి నేను అనగానే అర్థమైపోతుంది బ్రౌనియన్ మోషన్ అంటారు బ్రౌనియన్ మోషన్స్ అని ఉంటుంది చిత్తా అలా అలా ఉన్నదాన్ని కొంచెం కదలిక ఉంటుంది పర్వాలేదు కా వినియతం చిత్తం ఆ చిత్తము ఎప్పుడైతే ఆ రకంగా కమాండ్ చేసి చల్లారుతుందో ఆ ఉపద్రవం తగ్గుతుంది చాలా ఉపద్రవంగా అవుతుంది చిత్తం అంటే చాలా ఉపద్రవంగా అవుతుంది సో అది కొంచెం చల్లారింది అనుకోండి చల్లారితే ఏముంటుంది ఏమవుతుంది ఇప్పుడు అది టాపిక్ ఈ సమాజంలో రెండు రెండు వాదాలు ఉన్నాయి నాస్తికత ఆస్తికత ఈ నాస్తికత అంత అసందర్భమైనది దానికి హేతువాదం అని అంత అహేతుకమైనటువంటి వాదం అదే ఎందుకంటే ఇద్దరు దేవులు ఉన్నారు జ్యేష్టాదేవి లక్ష్మీదేవి జ్యేష్టాదేవికే ఇంకో పేరు కూడా ఉంది దరిద్రాదేవి జ్యేష్టాదేవి అన్నా దరిద్రాదేవి అన్నా ఆవిడికే అలక్ష్మీ అని కూడా పేరు అలక్ష్మి అలక్ష్మీ అన్నా శనిషి సూక్తంలో వస్తుంది అలక్ష్మి అన్న నాస్తికత అన్న అదే అది ఒకటే లక్ష్మీ అన్నా తర్వాత ఇప్పుడు ఈ ఇలాగా అల్ల కల్లోలంగా ఉన్నటువంటి చిత్తము శాంతించింది అనుకోండి శాంతించిందంటే అప్పుడు ఏమవుతుంది ఏం మిగులుతుంది ఏముంటుంది ఎప్పుడైనా ఆలోచించి చూడండి ఏముంటుంది మీరు ఉంటారా ఉంటారా నేను ఉంటానా లేకపోతే నేను గాయబైపోతుందా చెప్పండి నేను ఉంటుంది అంటే అర్థమేంటి నేను చిత్తము కాదు కదా నేను చిత్తమే అయితే చిత్తము శాంతించినప్పుడు నేను గాయబైపోవాలి ఇప్పుడు తుఫాను తగ్గిందండి తుఫాన్లో నది ఎంత అల్లకల్లోలంగా ఉంది జలాశయం తుఫాను తగ్గింది జలాశయం ప్రశాంతమైపోయింది జలం ఉంటుందా గాయబైపోతుందా జలం ఉంటుంది అలాగే చిత్తం ప్రశాంతం నేను ఉంటాను దాన్ని బట్టి మీకేం తెలుస్తుందండి మీరు చిత్తము కాదు అని కదా అసలు ముందు అక్కడికి ఒకటి సీట్లు అయిపోయింది మీరు చిత్తము కాదు మీరు చిత్తానికి సాక్షి చిత్తం కల్లోలంగా ఉన్నప్పుడు ఆ కల్లోల చిత్తానికి మీరు సాక్షి చిత్తం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ ప్రసన్నమైన చిత్తానికి మీరు సాక్షి నేను ఉంటాను అదిగో చిత్తమునకు సాక్షిగా ఉండే ఆ నేను అదే ఆత్మా ఇప్పుడు ఈ జలాశయంలో ఉండే కల్లోలంగా ఉన్నటువంటి తరంగాలు పెద్ద పెద్ద బ్రేకర్స్ ఇవన్నీ ఉపశాంతమైతే అవి ఎక్కడికి ఎక్కడికైనా ఆకాశంలోకి వెళ్ళిపోతాయా లేకపోతే పక్క ఊరు వెళ్ళిపోతాయా ఆ జలంలో విలీనమైపోతాయి అలాగే ఈ చిత్తం కూడా ఉపశాంతమైనప్పుడు ఏమవుతుంది అది ఆత్మలో విలీనమైపోతుంది తన అంటే చిత్తము నాకు చిత్తము యొక్క ఆశ్రయము ఆలంబనము చిత్తము యొక్క ప్రకాశకము చిత్తం తెలుస్తూ కదా ఆ తెలివి ఆ ఎరుక దాని అధిష్టానం ఆలంబనం ఆశ్రయం అదే ఆత్మ ఎప్పుడైతే తరంగాలకే విలీనమైపోయినప్పుడు ఆశ్రయమైన జలంలో విలీనమైపోతాయో అలాగే చిత్తం ఎప్పుడైతే ప్రసన్నమైపోతుందో అది తన అధిష్టానమైనటువంటి తన ప్రకాశకమైన ఆ చైతన్యంలో ఆత్మయందు నిలిచి ఉంటుంది ఇప్పుడు ఈ ఆత్మ అష్ట అస్థి ఆత్మ అస్థి అండి ఎందుకంటే మీకే తెలుస్తూ ఉంటుందండి ఆ తెలివిగా మీరే ఉంటారు దీనికి ప్రూఫే అనక్కర్లేదు నాస్తికులో అస్థితులు కూర్చొని వాదోపవాదాలు చేసి తేల్చిదేం కాదు అనుభవంగా మనకి ప్రతి క్షణం మనకు అనుభవంలో వచ్చేటువంటి విషయం ఇప్పుడు చెప్పండి ఆస్తికత సత్యమా నాస్తికత సత్యమా ఆస్తికత సత్యం ఆస్తికతే లక్ష్మి మీరెప్పుడైతే ఈ ఆత్మ చైతన్యమును కూడా తిరస్కరించి నాస్తి అన్నాడు అంతకంటే దరిద్రంగా ఇంకే ఉంటుంది అదే జ్యేష్ఠేవి నెత్తి మీద ఉందంటాడు కాదే మనము ఒక రకంగా నాస్తికవాదుల్ని గురించి నేనంటా మనం కూడా సంసారము భోగాలు అవన్నీ కూడా చిత్తమునందని సంజ్ఞానం తప్ప మరేమీ కాదు మీరు శత్రువు అన్నారు అనుకోండి శత్రు అంటే అర్థమంటే శత్రు సంజ్ఞానము మిత్రుడంటే మిత్ర సంజ్ఞానము ప్రతిది సంజ్ఞానమే ఈ సంజ్ఞానముల వెంట పడి అదే సత్యం అనుకుని అదే నేననుకున్నవాడు వాడు ఓ రకంగా ఆత్మనాస్తికుడు ఆత్మ యొక్క అస్తిత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే ఈ చిత్తమును నియమించవలెము యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే ఎలాగంటే నియమించటం వాటిస్ ది మెకానిజం వాట్ ఈస్ ది ట్రిక్ నిస్పృహ సర్వకామేభ్య చూడండి ఈ ప్రసంగము ఈ పాఠము మీకు వినడానికి కొంత విడ్డూరంగా ఉండొచ్చు రెగ్యులర్గా వినేవాళ్ళకి పర్వాలేదు కానీ కొత్తగా వినేవాళ్ళకి అదోలా ఉంటే నేను ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఇక్కడ ఉండే ప్రతిపాదనలు మామూలుగా లోకంలో ఉండే లౌకిక జీవన శైలికి పూర్తిగా విరుద్ధంగా ఉండడం మాత్రమే కాదు ఆధ్యాత్మికం అని పేరుతోటి లోకంలో ప్రచారం ఉండే సిద్ధాంతాలు కూడా విరుద్ధంగా ఉంటాయి ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఒకసారి నేను పుష్కరాల స్నానానికి వెళ్ళా బాసర్ అబ్బాయి అక్కడ మైకులో అనౌన్స్ చేస్తున్నాను మైకులో మీరు పుష్కర స్నానానికి రండి మీరు పుష్కర స్నానం చేస్తే మీ కోరికలన్నీ తీరుతాయి అని అనౌన్స్ చేస్తున్నాను దాన్ని మీకు లోకంలో ఆధ్యాత్మికము అనబడే వాతావరణం ఎలా ఉందో మీకు తెలుస్తుంది ఓసారి సీతారామ కళ్యాణానికి వెళ్ళాను నేనేం చేస్తాను కళ్యాణానికి వెళ్ళి నేను కళ్యాణం చెయ్యను చేయించను నేనేమి యజమానిని కాదు పురోహితుని కాదు అక్కడ ఒక బుద్ధ విగ్రహంలో కూర్చుని ఉంటా అక్కడ కూర్చున్నా కళ్యాణం గంట మరసేపు కార్యక్రమం కళ్యాణం చేస్తున్నంతసేపు కూడా మంత్రాలకి మంత్రాలకి మధ్యలో ఈ కళ్యాణం చేసిన వాళ్ళకి అన్ని కోరికలు తీరతాయి అని చెప్తున్నాను కోరికలు తీరడం తప్ప ఇంకేమీ లేదు ఏమండే ఇక జ్యోతిష్కులైతే మీ కోరికలు ఆగిపోతే ఎందుకు ఆగిపోయాయో మేము చెప్తాము దాని పరిష్కారాలు మేము చూస్తామని వాళ్ళు చేసేటువంటి గడగడ ఇంకా అంతా కాదు తర్వాత డైమండ్స్ పెట్టుకుంటే మీ కోరికలు తీరిపోతాయి తర్వాత తాయత్తలు కట్టుకుంటే మీ కోరికలు తీరిపోతాయి తూర్పు తిరిగి దండం పెడితే మీ కోరికలు తీరిపోతాయి అలా కాదు పశ్చిమం తిరిగి దండం పెడితే మీ కోరికలు తీరిపోతాయి నాకు దండం పెడితే మీ కోరికలు తీరిపోతాయి అని ఈ విధంగా మొత్తం సమాజ వాతావరణం అంతా కూడా కోరికలు తీరిపోవడం అన్నంత కాలుష్యంతో నిండి ఉంటుంది ఆ వాతావరణంలో నేను ప్రవేశించి నిస్పృహ సర్వకామేభ్య పాఠం చెప్పాలి నేను ఎలా చెప్తే బాగుంటుంది మీరు కోరికలు అట్టి పెట్టుకోండి వాటిల్లో తీర్చుకుంటూ ఉండండి కూడా మీకు తీర్చుతాడు అని నేను చెప్పాలి అక్కడ అలా ఉండదు అలా ఉంటే పోనీ చెప్పే అలా ఉండదు అక్కడ ఉన్నదాన్ని ఇటు తిట్టా అటు తిట్టి ట్విస్ట్ చేసి ఏదో చెప్పాలి అదంత పద్ధతి కాదు మీ మనస్సు వినియతమైపోయి ఆత్మనిష్టను పొందాలంటే ముందు మనస్సులో ఉండే సకల కామనలని విడిచిపెట్టేయాలి డ్రాప్ చేసేట జస్ట్ డ్రాప్ దా అంటే అది కష్టం అంటే ఏమే కష్టం కాదు కోరిక తీర్చుకోవడం కష్టం కానీ కోరిక విడిచిపెట్టడం కష్టం కానీ ఆకలి ఆకలి నాకు నాకు ఆహారం కావాలి అది కోరిక కాదండీ దాన్ని కోరిక అన్నారు ఆకలికి అన్నం ఆహారం కావాలి నాకు వంకాయ కారం పెట్టి కూర కావాలంటే కోరిక అంతేకాని ఆకలికి అన్నం అంటే కోరిక కాదు వంకాయ కారం పెట్టి కూర తినడం తప్పు కాదు మీరు కూరలేదు సంప్రాప్తమైంది దాన్ని బయటపడేమని నా అభిప్రాయం కాదు ఏ రకమైన అపేక్ష లేకుండా కేవలం ఉపేక్షాభావంతో ఉంటాము అలా ఉంటాము లభించింది పూజిస్తూ ఉంటాము అలా అపేక్ష నిరపేక్షంగా ఉపేక్షగా ఉంటాం సకల కామనల ఎడల ఉపేక్షను కలిగి ఉంటాం అంటే ఉపేక్ష చేయటం ఉపేక్షయే డ్రాప్ చేయటం ఇంకా ఇప్పుడు బ్రష్ తీసుకున్న తోని ఇది ఏమి జస్ట్ డ్రాప్ ఎయిట్ అండ్ బీ వాట్ యుర్ జస్ట్ బీ వాట్ యుర్ అసలు ది డైనమిక్స్ ఆఫ్ డిజైర్ కామనా అనేది అసలు ఎలా పుడుతుంది దాని స్ట్రక్చర్ ఏమిటి దానివల్ల కలిగేటువంటి అంతరమునందు కలిగే నష్టం ఎట్టిది అని ఇది ఒక పెద్ద టాపిక్ చాలా ఓపెన్ మైండ్ ఉన్నట్లయితే దాని మీద కొంత విచారం చేయడానికి అవకాశం ఉన్నది సో ఆ విచారం మనం చేద్దాము మల్లీ క్లాస్లో ఆ విధంగా సకల కామనలని త్యాగం చేసే జార డ్రాప్ చేసేసి మీరు కూర్చుంటే ఈ కామనలే పెద్ద పెద్ద కల్లోలాన్ని సృష్టించే తరంగాలు అవన్నీ కూడా ఎప్పుడైతే డ్రాప్ అయిపోతారో మీరు మీ మనస్సు ప్రసన్నమైపోతుంది మీరు ఆత్మనిష్ఠులైపోతారు యుక్త ఇత్యతే తదా ఆ స్థితికే యోగము అని పేరు అది గలవాడు యుక్త చాలా గొప్ప శ్లోకం ఈ మళ్లీ క్లాసులో అంటే రేపు దీన్ని ఫినిష్ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణా పూర్ణము ద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే ఓం ిశాశాంతి హరి ఓం నమ హరిసత్